పరిశుద్ధ మేమోన్నత సర్వాధికారి సృష్టికర్త అయిన ప్రభునికే వందన నిన్న నేడినింతలం ఏకరీతి ఉన్న తండ్రినికే వందన్నారు ప్రభా ఏసు ప్రభ పొద్దున్న యాత్ర మమ్మల్ని ఎంతో కాచకాపడి భద్రపర్చ దానికి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభావ మమ్మల్ని యేసు ప్రభావ ఎంతగానో ప్రేమించి లో ఒక రక్షించిన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ ఇషిలీ రాత్రికాల అవకాశం బట్టి నీకు వందనే టైం దినంపించిన విధానం బట్టి నీకే స్తోత్రం నైనా ఏసు ప్రభానికే వంద వచ్చిన పతక బిడ్డను ఆశీర్వదించండి రాణ బిడ్డను కూడా అటంకాల ఎంతో లెగించండి ప్రభావ ఇక్కడ సేవల వరపు దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభ పానధార వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి మై పొందండి ఏసు ప్రభానికి వందన వాక్యం చేత మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి ఈ రెండో రాక మమ్మల్ని సిద్ధపర్చుకోమండి ఆమెనుక బ్యాంబ తెచ్చుకోమని ఏసిన ప్రశ్నార్థండ్రి ఆమెని అమెన్ అండి ఆనందముగా కృపలన్నీ అన్నీ కాలం బోలందు ఈ ఆనందముగా ీ కృపా అన్నీ కాలం బోలం కీర్తించేదన్ చావు గోతీ నుండిల నివామి జీవాగోత చావు గోతీ నుండి వీ నాకు జీవామి చీనా జీవాదాత వివరింతో విశ్వాస్యనంత సవ్యంబు గాయ భువ్యునా ఆనందముగా ఏవనీ రీ anni kalam bulandu kirtin chedam simha pu pillalu aagali go no no yehova sahay ur andariki simha pu pillalu aagali go no no yehova sahay andariki ఇక మందో నా ఏమే లో వైదు ఆహా ఏ మందు ని విశ్వాస్యతన్ ఆనందముగా ఏవనీ కృపలన్నీ అన్ని కాళం బోలండు ఎన్నెన్నో శోదన బాధయోరేరి నన్ను కృంగదీయ పోరాడినం ఎన్నెన్నో శోదన బాధయోరేరి నన్ను కృంగదీయ పోరాడినం ఘనమైన విశ్వాస్యత నాకు చూపి తండ్రి నిన్ను కొనియాడడం ఆనందముగా ఏ హోవనీ ప్రపల మీ అన్నీ కాలం బోలందు కీర్తించేదావు చీకట్లు లోయలందు జీవాపు వెలుగై చావూజీ గట్లా లోయాలూన జీవాపు వెలుగై త్రోవాచూపీ దేవా తోడై ననిపించి తీవి నీ కృపం వివరించేదన్నీ విశ్వ ఆనందముగా ఏవృన్ అన్ని కాళం బోలం ఈ ఛేదన్ నీతి బోళు ఆదారమూలై నీసింహాసనమూల నిలచీనవీ ీతే న్యాబోలు ఆధారమూలై నీసింహాసనమోన నిలచీనవీ నిత్య గృపా సత్యమూల నిదూ సన్నిధి నిరతంబోలసిలచీనవీ ఆనందముగా ఏవనీ కాలంబులందు కీర్తించేదం పర్వతంబులు పారిపోయినను ఉర్వీలో మార్పు కలిగినను పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను స్మరించేదన్నీ విశ్వాస్ తనందముగా ఏ హోవాణీ కృపాలన్నీ అన్ని కాళం బుల కీర్తించేదన్ ఆనందముగా ఏోవాణీ వాక్యం తీసుకుందాం చిన్నగా ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం హర్షితులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో వన్నాాలిసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతికుల నా ప్రభా నా దేవానికి ఎంతో ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టిన ప్రభావ దివారత్నం మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి నీకెంతో వర్ణాలు ఇస్తయా ఈ దినంతా మీరు మాకు సహాయ కలిగి ఉన్నారు నీకెంతో వర్ణాలు ప్రాభ గొప్ప దేవానికి స్కుతులు ఈ రాత్రి కాల స్థంధనైనా మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించడం అయినా పాదాల దగ్గరికి వచ్చినాం నా దేవా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మా హృదయాలు సరిచేయండి మా జీతాలు సరి చేయం ప్రాభ వాళ్ళు ఇంకేమైనా నాయాసకరం అంటే ప్రభావ వాటి నుంచి మాకు తెలుదైచ్చేయండి దాన్ని ఒప్పుకొని పిచ్చి పెట్టాలా ప్రభావ మీకు అనికరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా ప్రభావ యార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనిషితో నిన్ను సేవించి పెట్టలేక మమ్మల్ని తయారు చేతి కాలశంలోనైనా మీ సందులం ఉంటుండగా మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు అనుగరించండి పరలో గొప్ప నడిపించండి వాక్యంలో సత్యమే గ్రహించలాగనా మా ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభావ మీరు మాతలు సమస్తం కొట్టివేయండి దేవాస మీ యొక్క తలంపులు మాకు నా దేవనా తండ్రి నీకెంతో వందాలు పరిశుధాత్మ దేవన హృదయంలో నుండిన అతను మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామేసి రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఎఫేసికి రాసిన పత్రిక మొదటి అధ్యయంలో నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తున్నాము మొదటి వచనం దేవుని చిత్తం వలన ఏసుక్రీస్తు పౌలు ఎఫేసిలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు ఏస్తున్నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు పౌలు అపోజిట్ అయిన పౌలు ఎపీసీలో ఉన్న సంఘానికి అక్కడ పరిశుద్ధులు ఉన్నారు కొంతమంది పరిశుద్ధులను ఏస్తున్నందు క్రీస్తు ఏస్తున్నందు విశ్వాసులైన వారికి అంటే విశ్వాసులు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు అంటే దేవుని సేవకులు ఉన్నారు విశ్వాసులు కూడా ఉన్నారు రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు తర్వాత సేవకులు కూడా ఉన్నారు అంటే ఇద్దరు ఉన్నారు అన్నట్టు ఇక్కడ అయితే వాళ్ళందరూ ఎందుకు పర్టికులర్ ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు పరిశుద్ధులు ఏం తెలుసుకోవాలా విశ్వాసంలో ఏం తెలుసుకోవాలా అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు మీకు కృపయు సమాధానంలో కలుగునిగాక మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క తన్ దేవుడు స్థితి స్థుతింపబడుగాక కాబట్టి ప్రతి దశలో ఆయనను మనం స్థుతించాలా ఆయన స్థుతింపబడే నామం ఆయన ఘననామాన్ని మనం ఎప్పుడు కూడా స్థుతిస్తూనే ఉండాలా ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రించను కాబట్టి ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి క్రీస్తు నందు అంటే ఏసు ప్రభు ద్వారానే పరలోక విషయంలో అంటే పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగరించను అంట ప్రభు ద్వారానే ఇవన్నీ మనకు అనుగరించబడ్డాయి అనే విషయం చెప్తుంది ఇక్కడ కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే ఏంటి కాబట్టి ఈ లోకంలో మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి కాబట్టి బైబిల్ అంతా ఏ దేని గురించి మాట్లాడుతుందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించే మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది ఎట్లా ఏందన్నప్పుడు ఎన్నో విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒక మొట్టమొదట సూచన ఏంటంటే అపోస్తుల కార్యం మూడో అధ్యాయం చివరి భాగంలో మనం చూసినప్పుడు పేతులు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అక్కడ ఒకసారి మనం చూద్దాం మా వాక్యము అపోస్తుల కార్యము మూడో అధ్యాయం చివరి వచ్చనంలో ఇరవై ఆరో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని వాని దుష్టత్వం నుండి మళ్లించట వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ యద్దకు పంపినని చెప్పాను పేతుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దేవుడు తన సేవకును పుట్టించినప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వాణి వాణి దుష్టత్వం నుండి మళ్లించట కాబట్టి దుష్టత్వం నుంచి మళ్లించడం అంటే దుష్టత్వం నుంచి విడుదల పొందటమే ఆశీర్వదించడానికి అందుకు ఆయన ఆశీర్వదించడానికి వచ్చిన విషయం అక్కడ జ్ఞాపకంగా థియేటర్గా మనం మనం అక్కడ కాబట్టి అసలైన ఆశీర్వాదము ఆ ఒక వ్యక్తి పాపపు జీవితం నుంచి విడుదల పొందటమే అసలైన ఆశీర్వాదం అప్పుడే పర్లోకు సంబంధమైన ఆశీర్వాదం మొట్టమొదటగా మనం మనం తెలుసుకోవాలా కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పాపపు జీవితం నుంచి మనుషులు విడుదల పొంది దుష్టత్వం నుంచి వెడలు పొందటమే ఆశీర్వాదం అందుకు ఏసు ప్రాభు లోకానికి వచ్చింది కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఎన్నో విధాలుగా మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ లోకంలో మనం చూసినప్పుడు ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు ఇప్పుడు మనకు దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా మళ్ళీ ఉద్యోగ స్థలంలో ఇండ్లు అన్ని రకరకాలమైన విషయాలన్నీ ఈ లోకంలో మనకి ఏం అవసరమో అన్ని సమస్తమైన మనకు అనుగరిస్తూనే ఉన్నాడు కాబట్టి అది కూడా ఆశీర్వాదమే కాబట్టి ఇవన్నీ మనకు అవసరం కాబట్టి దేవుడు మనకు అవన్నీ ఇస్తా ఉన్నాడు కాబట్టి అసలైన ఎందుకు ఎందుకు ఇవన్నీ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఈ లోకంలో ఒక పని కొరకు మనం ఈ లోకంలో వచ్చినాం కాబట్టి అది సంపూర్ణంగా అది నిర్వర్తించాలి కాబట్టి మనకి ఈ లోకంలో ఎన్నో అవసతులు ఉంటాయి కాబట్టి అందుకు నిమిత్తమే ప్రభు వాటి అన్నిటి మనకు కాబట్టి అదే శాశ్వతం కాదు కాబట్టి బలహీనత ఏంటంటే ఇదే శాశ్వతం అని దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించండు మాకు అది ఇచ్చండు ఇది ఇచ్చండి అని చెప్పి అదే ఆశీర్వాదం అనుకొని ఏం చేస్తారంటే దానిలోనే తొలదూగుతా ఉన్నారు ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనుషులంతా కాబట్టి ఆ రీతిగా ఏమవుతుందంటే వాళ్ళు ఆశీర్వాదం ధనం మంచిగా సంపాదించుకుంటున్నారు అన్నీ చేసుకుంటూ ఉన్నారు కానీ దేవుడు అన్ని ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఏది కోరుకుంటే దేవుడు అది ఇస్తాడు కాబట్టి దేనికోసం మనం ప్రయాసపడి మనము పొందుకుంటా వెంటబడతామో అది పొందుకుంటావు ఖచ్చితంగా కాబట్టి ఈ లోకంలో మనం ప్రయాసపడి వెంటబడితే దాన్నే పొందుకుంటాం ప్రభులు ఆశీర్వాదింపబడాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలా అవి ఏంటి అని మనం అర్థం చేసుకొని వాటి కోసం మనం ప్రయాసపడితే అవి పొందుకుంటాం కాబట్టి ఇవి అవసరమే అవి అవసరమే కానీ పర్టికులర్ గా దేవుడు ఏం చెప్పాడు మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకమన్నాడు తర్వాత సమస్త మీకు ఇస్తానడు అంటే మొట్టమొదట మనం ఎత్తుకాల్సింది పరలోక సంబంధమైన ఆశీర్వాదం అది ఏంటి అవి అది ఏ రీతిగా ఉన్నాయి చూసినప్పుడు అవి ఎత్తుక్కున్నప్పుడే అవి మనం చూసినప్పుడే ఈ లోకపరమైన ఆటోమేటిక్ మనకు దేవుడు ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే ఈ లోకంలో వచ్చింది మన పని కొరకు అది మనం పక్కన పెట్టి ఈ లోకంలో ఎన్నో పనులు చేసుకుంటా ఉంటాం కాబట్టి అసలైన పని అది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తుండే ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దుష్టవత్వం నుంచి విడుదల పొందాలంట కాబట్టి పాపం నుంచి విడుదల పొందటమే ఆశీర్వాదం కాబట్టి నువ్వు ఎంత ఆస్వాదింపబడ్డా నీకు ఎంత ధనం ఉన్నా ఎంత ఏమి ఉన్నా కానీ ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా నువ్వు క్రైస్తవుడు అయినా సరే కానీ నువ్వు దుష్టత్వం నుంచి విడుదల పొందకపోతే అంటే రక్షణ అనుభవం లేకపోతే ఈ లోకంలో ఎంత ప్రయాస పడ్డ అది వ్యర్థమైనట్టు కొంతమంది రక్షణ అనుభవం పొందుకున్నా కానీ ఈ లోకపరంగా జీవిస్తూ ఉంటారు దుష్టత్వంలో జీవిస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఒక బలహీననే కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ఎందుకు ప్రభు వ్యాప్తం చేస్తున్నప్పుడు పరలోక సంబంధమైన పతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఏసు ప్రభు ద్వారా మనకు అవి అనుగ్రహించబడుతున్నాయి అనే విషయము అక్కడ ఏంటి అనేది ఇంకా క్లియర్ గా మనం కింద చూసినప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు కరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశ్రవదం మనకు అనుగ్రహించిండ ఎట్లా అన్నప్పుడు ఎట్లా అనుగ్రహించండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎట్లా మనకు వచ్చింది అంటే ఆత్మ సంబంధమైన ఆశ్రవదలు ఏంటి అన్నప్పుడు మనం ఎప్పుడైతే మనము పాపం నుంచి విడదల అప్పుడే మనము మొట్టమొదట ఆస్వాదింపబడ్డ వాళ్ళం మన పితృడైన అబ్రహము ఆయన ఆస్వాదింపబడ్డవాడు దేవుడు అబ్రహంతో వాగ్దానం చేసిండు నీ నీ నీ యొక్క నీ గర్భంలో నుంచే భూలోకంలో వంశములన్నీ అందరూ రక్షణ పొందుతురని వాక్యం చెప్తారు వాగ్దానం చేస్తారు అక్కడ కాబట్టి నీ సంతానం ద్వారానే భూలోకంలో సర్వ వంశములన్నీ ఆస్వాదింపబడతాయి నీ ద్వారా అని చెప్తారు అక్కడ కాబట్టి అబ్రహాం సంతానం మనము క్రీస్తు సంతానం అయిన మనము క్రీస్తు పక్షం ఉన్న మనము అబ్రహాం సంతానం అయింది అబ్రహాం చేయబడ్డ వారసులం కాబట్టి అబ్రహాం సంతానమైనంత మాత్రాన అందరూ ఇస్రాయల్ కాదని చెప్పరు పోదు కాబట్టి ఎవరు ఆత్మ అసలైన ఇస్రాయల్ అంటే అంతరంగ మందు యూదులుగా మార్చబడ్డ వాళ్ళే ఇస్రాయల్ ప్రజలను మాత్రాన అందరూ ఇస్రాయల్ కాదంటారు క్రైస్తవులు చెప్పు చెప్పుకున్నంత మాత్రాన అందరూ క్రైస్తవులు కాదు కాబట్టి ఎవరు అసలైన వాగ్దానం అంటే అంతరంగం యూదులుగా మార్చబడ్డ అంటే ఆత్మీయ ఇస్రాయల్ అనట్టు వాళ్ళే ఆశ్రయింపబడ్డవాళ్ళు కాబట్టి దేవుని వాగ్దానం అబ ఆ యొక్క సంతానం ద్వారా భూలోక వంశములన్నీ ఆస్వాదింపబడాల అది దేవుని వాగ్దానం అది మొదటి నుంచి కాబట్టి ఆ వాగ్దానము కోసం ఎంతగా ప్రయాసపడాలా ఆ వాగ్దానం దేవుడు ఎట్లా స్థిరపరుస్తున్నాడు మన కొరకు అనేది అదే పరలోకి సంబంధించిన ఆశీర్దాలు అవి ఆత్మీయమైనవి ఎన్నో విషయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఎట్లా తన ప్రియులందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు అంటే ఏసు ప్రభు ద్వారా తాను ఉచితంగా మనకు అనుగరించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనను ముందుగా తన కోసము చూడండి ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నట చూడండి దేవుని సంకల్పము దేవుని అనాది కాల ప్రణాళిక ఎట్లా ఉందో అనేది ఆ ఆత్మ సంబంధ ఆశకాలంటే ఏంటి అది ఏంటి అనేది ఇక్కడ విశీదీకరిస్తుంది పోదు అంటే ఆయన ఎంతగా ఆత్మీయంగా ఆయన ఎదిగి అవన్నీ చూడగలిగి ఆ రీతిగా అవి ప్రకటిస్తున్నాడు ఆ సంఘానికి బయలుపరుస్తున్నాడు ఆయన చూడండి ముందుగా దేవుడు ఆయన కోసం మనం ఏర్పరచుకున్నట్ట స్వీకరించిందంట మనల్ని ముందుగానే మనం తన తన ఎదుట పరిశుద్ధులమని నిర్దోషులమై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే అంటే సృష్టికి ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకునే అంటే ఎప్పుడూ మనం ఏర్పరచబడ్డ వాళ్ళం అంటే జగత్తు పునాది ముందే మనం ఉన్నాం అని చెప్తుంది వాక్యం అంటే అప్పుడే ఆయన ప్రణాళికలు మనం ఉన్నాం చూడండి అంటే ఆయన ముందుగానే మనం ఉన్నామని చెప్తుంది వాక్యం ప్రకారంగా సరే ఎందుకు అది అంతగా పెట్టిండు మళ్ళీ ఈ లోకంలోకి ఎందుకు తీసుకొచ్చానంటే ఒక టైం అన్నట్టు అంటే దేవుని ప్రణాళిక జరగాలంటే పెద్దదానికి ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగానే ఇక్కడ చెప్తుండే ఇక్కడ ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అంటే అప్పుడైనా ప్రేమ చూపించాడు ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు అంట కాబట్టి మనం అంతా రక్షింపబడ్డ వాళ్ళు అంతా ఏర్పరచబడ్డ వాళ్ళు కాబట్టి ఏర్పరచబడ్డ వాళ్ళు అయితే దేవుని కృపా మహాంధైశ్వర్యం మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది చూడండి అంటే ఇంకా మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటే పేతురక్షణ పత్రికలు మనం చూస్తాం ఆ గొర్రెపిల్ల జగత్తు ఉత్పత్తికి ముందే గొర్రెపిల్ల మన కొరకు వధింపబడిన వాక్యం అంటే ఆయన మరణం ఎప్పుడు జరిగిపోయింది సృష్టికి ముందే ఉంది వాక్యం కాబట్టి ఆయన తీసుకొచ్చిన మళ్ళా తీసుకొచ్చి రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్ళా తీసుకొచ్చి ఆ దృశ్యాన్ని ఇక్కడ ఆయన ఆయన పని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ బహు ఆశ్చర్యంగా ఉంటాయి ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ వాక్యాలన్నీ ధ్యానిస్తుంటాయి కాబట్టి ఇవి అర్థం చేసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది అంటే పౌలు అన్న వాక్యం చెప్తుంటే ఆయన ఎంతగానో ఆత్మలో ఎదిగి ఇవన్నీ చూసి రాయగలుగుతున్నాడంటే ప్రతి సంగం ఎపీసీలు రాసిన పత్రిక ఈ యొక్క పత్రిక ధ్యానిస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ పత్రిక ఆత్మ సంబంధమైన విషయాలు చాలా బోల్డ్ గా ఆయన అతను వివరిస్తాడు ఈ వాక్యంలో ఈ యొక్క అధ్యాయాల్లో ఆరు అధ్యాయాల్లో మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఎవరు కూడా అది అంత ఈజీగా అర్థం చేసుకోలేరు అన్నట్టు అంటే అంతగా ఆయన విశదీకరిస్తున్నాడు చూడండి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం జగత్ పునాది వేయబడక మనం ఉన్నామని చెప్తున్నాం ఎవరైనా చెప్తే ఉంటారు ముందు మనం ఎట్లా ఉన్నామంటారు కదా చాలా మంది అంటే వాళ్ళు ఇంకా ఆ స్థితికి ఎదగలేదనంట అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ పరలోక సంబంధమైన ఆశ్రద ఆత్మ సంబంధమైనవి కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశ్రదంటే ఈ లో ఎంతో మందికి తెలియకపోవచ్చు కాబట్టి ఎన్నో సంఘాలు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు కాబట్టి అంటే ఒక ఆత్మీయ జీవితంలో మనకు కొనసాగుతున్నప్పుడు మన స్థితి ఒక దశ నుంచి ఒక దశకి ఎదగాలని చెప్పి ఒక ఆత్మీయ దశలో మనం ఎదిగినప్పుడు ఇవన్నీ మనం రుచి చూడగలం ఇవన్నీ మనం తెలుసుకోగలం కాబట్టి పౌలు అరీతిగా అతను ఎదిగింది కాబట్టి అవన్నీ విశదీకరించగలుగుతున్నాయి కాబట్టి ఇవి చదువుతున్న మనము ఇవి ధ్యానిస్తున్న మనం కూడా ఆ స్థితికి ఎదిగి వాటిని అర్థం చేసుకొని అనేకులు ప్రకటించినప్పుడే వాళ్ళ ఆత్మీయ స్థితిలో మారుతా ఉంటాయి చూడండి ఆయన మహాందైశ్వర్యం మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వల్ల మన విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి తర్వాత ఇప్పుడు చూడండి ఎనిమిదో వచ్చినాం కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అంటే కాలము సంపూర్ణమైనట్ అంటే ఇవన్నీ ఒక కాలానికి సంపూర్ణం కావాలా ఒక కాలానికి జరగాల ఒక టైంకు జరగాల అని దేవుడు ఆ దృశ్యాన్ని తీసుకొస్తున్నాడు ఇక్కడ పౌలు జుడు అంటే ఇవన్నీ పౌలు చూసి ఉండాలా ఆయన బయలుపరచబడి ఉండాలా కాబట్టి చూడండి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అంటే జరగాల ఒక ఏర్పాటు జరగాల కాలము సంపూర్ణం కావాలా ఒక సంపూర్ణతమైన కాలముకు రావాల అది జరగాల ఆ ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుచ్చిన మర్మమును మనకు తెలియజేసి అంటే మనకు తెలియజేసి అంటే ఆయన చిత్తమును గుచ్చిన మర్మం ఏంది అంటే కాలము సంపూర్ణం వల్సింది జరగవలసిన ఏర్పాటు అంటే ఏంది తర్వాత ఆయన దయా సంకల్పమును తర్వాత ఆయన చిత్తమును ఇచ్చిన మర్మం మనకు తెలియజేసి అంటే మనకు తెలియజేస్తున్నాడు విషయం చెప్తున్నా అక్కడ అంటే అంటే ఏం జరుగుతుంది అంటే సృష్టికి ముందు ఏ రీతిగా ఉంది తర్వాత ఆయన చిత్రం ఇచ్చిన మర్మం అంటే ఏది మనకు తెలియజేసి అంటే తెలియజేస్తాడు ఆయన ఆయన ఖచ్చితంగా తెలియజేస్తాడు తర్వాత మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేసాను అంటే అప్పుడు మనకు తెలియదు అన్నట్టు రక్షింపబడ్డ వారికి కూడా నీకు తెలియదు రక్షింపబడి తర్వాత ఆయన వాక్యం ధ్యానించినప్పుడు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఆయన దయా సంకల్పం బట్టి జగత్తు పునాది వేయబడికి మునిపే దేవుడు ఆయన మనలో ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన చిత్త మీకు ఇచ్చిన మర్మం మనకు తెలియజేయాలని ఒక కాలము ఒక సంకల్పాన్ని బట్టి ఆయన ఆయన ఏర్పరిచి అది మన ఎడలో విస్తరింపజేసి మనకు జ్ఞానం వివేచనం కలటకు ఆ కృపను అంటే జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానం వివేచనం లేదమో మనం ఎప్పుడైతే రక్షింపబడ్డ మనము అప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచనం వచ్చినప్పుడు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేసాను చూడండి మన ఎడ విస్తే ఏంటి కృప అన్నప్పుడు ఈ సంకల్పమును బట్టి సంకల్పం అంటే ఏంటంటే ఒక ప్రణాళిక ఒక తీర్మానం అనొచ్చు సంకల్పం అంటే దృఢమైన సంకల్పం అంటే ఒక పని ఒక ఏదన్నా ఒకటి తీర్మానించుకుంటే అది అది నిర్వర్తించడం దాన్ని సంకల్పం అంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే సంకల్పం అంటే ఏంటంటే ఏదైనా ఒక ఒకటి మనం ఏదైనా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా అది నెరవేరాల ఒక అది పూనుకున్నప్పుడు అది అది ఒక ఆర్డర్ లాగా చేసుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా మనం నిర్వర్తించేది సంకల్పం అంటే నా సంకల్పం అంటే నా కళ లేకుంటే నా ఆశయం అన్నట్టు అన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు చూడండి ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ ఇక్కడి నుంచి బాగా అర్థం చేసుకోవాలి ఉన్నవే కానీ అంటే పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవే కానీ అంటే పరలోకంలో ఉన్నవి కొన్ని భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును అంటే పరలోకం ఉన్నవి భూమిలో ఉన్నవి తర్వాత మిగతా అంటే సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాను చూడండి ఇది అనాది కాల సంకల్పం అంటే ఇది ఇది ఎవరి గురించి చెప్తున్న పౌలు ఇక్కడ మనం కూడా ఉన్నామని చెప్తున్నాం ఏసు ప్రభులో మనం ఉన్నాం ఆయన సంకల్పంలో మనం ఉన్నాం ఆయన ప్రణాళికకు మనకు తెలియజేసిండు ఈ లోకంలో మనకు వచ్చినాం ఈ లోకంలో తల్లిదండ్రులు మనం జన్మించినాం తర్వాత రక్షానుభం పొందినం తర్వాత నీకు దేవుడు బయలుపరుస్తా కాబట్టి ఆ అనేక జీవిత రహస్యం ఏంది నీ జన్మ రహస్యం ఏంది నువ్వు ఒకప్పుడు ఎక్కడున్నవాడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్న ఏ స్థితిలో ఉన్నావు నువ్వు చేయాల్సింది ఏంది ఇవన్నీ దేవుడు మనకు తేటగా మనకు చూపిస్తా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా పరలోకం వాటిమే కానీ భూమి వాటిమే కానీ సమస్తమును క్రీస్తులను ఏకంగా సమకూర్చవాలంటే సమకూర్చడం అని అంటే ఏంటంటే సమకూర్చడం అంటే అక్కడెక్కడో ఒక్కడెక్కడో ఉన్న వాటి అన్నిటిని తీసుకొచ్చి జమ చేయటం అన్నట్టు సమకూర్చడం ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాటి అన్నిటిని తీసుకొచ్చి సమకూర్చడం అన్నట్టు అంటే ఈ లోకంలో మనుషులు రకరకాలమైన విధానాలతోని నానా విధమైన ఆ క్రియలతోని మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు నానా విధమైన తంత్రాలు కనిపించుకోండి అదే దైవంలోని అదే దేవుడని పూజిస్తూ ఈ లోకమైన యుగ దేవత వాళ్ళకు వాళ్ళకు గుడ్డితనం కలం చేసి వాళ్ళంతా చెదిరిపోయి ఈ లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఏసు ప్రభులు అటన్నింటిని పరలోకం ఉన్న వాడినిగా భూమి మీద తనలో తాను నిర్ణయించుకునేది దేవుని సంకల్పం అది అది ప్రభు ద్వారా జరగాల చూడండి అది ఏసు జరగాల కాబట్టి మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము అంటే ముందు ఉన్న వాళ్ళ మన ప్రభుతో పాటు ఏసు ప్రభుతో పాటు మనం ఉన్నవాళ్ళం తన మహిమకు కీర్తి కలగజేయాలి ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మనకు దేవుడు ఆ విషయాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు నీ నీ జీవిత పరమార్థం ఏంది నువ్వు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చింది ఈ లోకంలో నువ్వు ఎందుకు ఉన్నావు దేవుడు ఈ లోకంలోకి మనల్ని ఎందుకు తీసుకొచ్చింది ఆయన చాలా మంది అంటూ రక్షణ బంధనం దేవుడు నమ్ముకొని చాలు సేవ చేసుకోవడం సరిపోయిందంటే అనుకుంటా ఉంటాం మనం నా కుటుంబ రక్షణ పొందింది నేను రక్షణ బంధున తర్వాత నేను సేవ చేస్తాను అంతే కానీ నీ దేవు నీకు జీవిత పరమార్థం అంటే ఏంది అంటే ఈ జగత్తి పునాది వేయబడకు మీద నువ్వు ఉండవు అంటే దేవుని ఏసు ప్రభుత్వం పాటు నువ్వు కాబట్టి ఆయన సంకల్పం ఏందో మనం తెలుసుకోకుండా పరులోకు సంబంధమైన విషయాలు మనం తెలుసుకోకుండా మనం ఈ లోకంలో ఏదో తెలుసుకొని ఆ రీతిగా కాలం గడుపుతూ పోతా ఉంటే ఎప్పుడు కూడా మనం ఆయన సంకల్పన నెరవేర్చలేం చూడండి పౌలు తేడగా చెప్తుండే ఇక్కడ మరియు క్రీస్తులందు ముందుగా నిర్ నిరీక్షించిన మనం కూడా తన మహిమకు కీర్తి కలుగజేయవాలని కాబట్టి ఎందుకు నిరీక్షిస్తున్నాం ఆయన మహిమ ఆయన తన మహిమకు కీర్తి కలుగజేయాల అంటే ఏసు ప్రభుని మహిమ పరచాలా ఆయన మహిమకు కీర్తి కలుగజేయవాలని దేవుడు తన చిత్త సంకల్పమును బట్టి అంటే మళ్ళా సంకల్పం గురించి మాట్లాడుతుంది అక్కడ అంటే దేవుని సంకల్పం మన పట్ల ఎంత ఎంతగా ఉంది విషయం అని అక్కడ తేటగా తెలుస్తుంది అంత డెప్గా మనం పోతలేం కానీ ఈ వాక్యలు మనం ధ్యానిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితము నీ జీవిత పరమార్థం ఏంటనేది ఇక్కడ క్లియర్ గా తేటగా మనకు అనిపిస్తా ఉంది ఒక విశ్వాసి ఎందుకంటే స్టార్టింగ్ చెప్తున్న అక్కడ పరిశుద్ధులు తర్వాత విశ్వాసుల గురించి చెప్తున్నా అక్కడ స్టార్టింగ్ స్టేజ్ లో చూసినప్పుడు పరిశుద్ధులు అంటే సేవకుల గురించి చెప్తున్నాడు తర్వాత సేవకులు ఏం చేయాలా సేవకులు పని ఏంది తర్వాత విశ్వాసులు పని ఏంది సేవకులు ఏం చేయాలా విశ్వాసులు పరిశుద్ధులుగా తయారు అంటే వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ వాళ్ళు చూసి వాళ్ళ యొక్క జీవిత ప్ర పరమార్థం ఏంది వాళ్ళు ఎందుకు పిలువబడ్డ వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ఏర్పరచబడ్డ వాళ్ళు దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక ఏంది అనేది అందరు తెలుసుకోవాలని వాళ్ళ నిమిత్తమే రాస్తున్నాడు అంటే పరిశుద్ధులకు అని చెప్తే కదా కానీ విశ్వాసు ఎందుకు చెప్తున్నంటే ఈ రోజు సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు మాస్టర్సే అవన్నీ తెలుసుకొని చెప్తా కొంతమంది మాస్టర్స్ తెలియని కూడా తెలియవాళ్ళకి పాపం కానీ వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాటికి చెప్పేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు కానీ విశ్వాసులు విశ్వాసుల లాగానే తయారైపోతున్నారు చాలా మంది చర్చిస్తామని చూసినప్పుడు విశ్వాసులను తయారు చేస్తున్నారు కానీ సేవకులను తయారు చేస్తలేరు కాబట్టి ఏ స్ప్రో చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు నమ్మిన వారిని శిష్యులుగా చేయమన్నాడు విశ్వాసులుగా చేయమనలే విశ్వాసులుగా తయారుగా ఫస్ట్ విశ్వాసంలో తయారవుతారు విశ్వాసులుగానే ఉంటారు ప్రభులో జీవిస్తూ విశ్వాసులు ఏం చేయాలా పరిశుద్ధులుగా మారాలా పరిశుద్ధులు సంపూర్ణగా మారాలా అంటే ఒక దశ నుంచి ఒక దశకు ఆత్మీయ దశలో వాళ్ళు ఎదగాల కానీ ఈ రోజు సంఘాలు చూస్తే వాళ్ళు విశ్వాసం ఉండిపోతున్నారు వీళ్ళు పాస్టర్ లాగానే ఉండిపోతున్నారు చూడండి వాళ్ళు విశ్వాసంలో ఉండిపోతున్నారు వీళ్ళు పాస్టర్ లాగా ఉండిపోతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ ఆత్మీయ స్థితి ఇంకా అంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పడం లేరన్నట్టు నాన్న వాళ్ళకేం చెప్తున్నారు కదా చాలా మందికి వాళ్ళకి తెలియదు పాపం తెలీదు కానీ తెలియని ఎట్లా చెప్తారు కాబట్టి మనం వాటి మనం తెలుసుకొని మనం ప్రకృతి మనకు తెలుసా మనకి ఎంతవరకు తెలుసు మనం కూడా కాబట్టి మనం తెలుసుకోవాలా మనకేం తెలియదు కానీ తెలుసుకొని ఈ వాక్యం ఈ మొదటి అదే మొత్తం నేను దీర్ఘంగా ధ్యానిస్తే అసలు ఎంతో ఆత్మీయులు సత్యాలు లోతుగా మన ఎంత దీర్ఘంగా మనం ధ్యానిస్తే ఎన్నో ఆత్మీయ సత్యాలు నీ ఆత్మీయ జీవితము నీ దేవుని సంకల్పం నీ పట్ల ఏంది ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నవాడు ఇప్పుడు నువ్వు ఏం చేయాలా దేవుని ప్రాణాలకు ఆయన సంకల్పం ఏంది ఆయన చిత్రం ఇచ్చిన మార్మం మనకి ఎందుకు తెలియజేసిండు పరలోకు సమైన ప్రతి ఆశీర్వాదాలు ఎందుకు మనకు యశు ప్రభుదారు అనే విషయాలు మనం దీర్ఘంగా మనం ఆలోచిస్తే ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడతా ఉంటాయి కాబట్టి ఈరోజు సేవకులు చాలా మంది ఏం చేస్తారంటే విశ్వాసాలైన ఉండిపోతూ ఉన్నారు ఎంత కాలమైన చర్చలు వస్తున్నారు వాకి వింటూ వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో మామూలుగా జీవిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు ఆత్మీస్థితిలో ఉన్నత స్థితికి ఎదురుతలేవు క్రమంలో కష్టాలు శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని జయించిన స్థితిలో ఉన్నారు ఎందుకంటే మార్గం తెలియదు కాబట్టి కాబట్టి ఎన్నో మార్గాలు ఉన్నాయి బైబుల్ జయించాలి ఏ రీతిగా పోరాడాలా ఏ రీతిగా వాటి మీద విజయం పొందాలని ఎన్నో ఉన్నాయి వాక్యాలు కాబట్టి అవన్నీ పరలోక సంబంధ విషయాలు కదా అవన్నీ కాబట్టి వాటన్నిటిని చెప్పకపోతే ఈరోజు వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు కాబట్టి దేవుడు ఈరోజు మనకు అవి హెచ్చరిస్తున్నాడు దేవుడు తన సంకల్పం ప్రకారము సంకల్పం బట్టి ముందుగా మనల్ని నిర్ణయించి పనిడం వచ్చినాం దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం అంటే ఆయన చిత్త ప్రకారమే పత్తిది ఆయన చిత్త జరగాల అందుకే ఏసు ప్రభు ఆ గోట్లో ప్రార్థించినప్పుడైనా పత్తిది మన ప్రభు అక్కడ నేర్పిస్తాడు ఆయన కుమారుడి లోకానికి వచ్చినప్పుడు అవన్నీ మనకు నేర్పిస్తాను తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయనించి తొలగించమన్నాడు ఆయనను నా ఇష్ట తండ్రి నీ చిత్త ప్రకారమే చిద్ధించనిగా అన్నాడు అంటే అక్కడ ఎందుకు ఆ మాట పలకాల అంటే ఆయన ఆయనకు ఆయన దాన్ని భరించలేకపోతున్నాడు లోక పాపము ఒకటేసారి ఆయన మీద పడబోతుంది ఆ గిన్నెలను త్రాగితే గాని అది ఆయన మనుషులకు రక్షణ రాదు అంటే ఆ ఉగ్రత పాత్ర ఆయన తాగా త్రాగాల్సిందే అంటే ఉగ్రదేవుని ఒక కోపము ఆ మీద పడ అంత భయంకరమైన ఈ లోకపరమైన పాపము ఒక్కసారిగా ఆయన మీద పడబోతుంది ఎంత ఎంత వేదన ఉంటుంది ఆయనకి ఆ గిస్తమైన తోటలని ప్రార్థించినప్పుడు ఎంత వేదన ఉంటుంది అయినా కానీ తండ్రి నీ చిత్తం చిద్ధించిన కాకనేది కాబట్టి మన మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా కానీ ప్రవ్వ నీ చిత్తమే నా జీవితంలో చిద్ధించను కాకనేది ఈ చాలా తక్కువ చాలా మంది కూడా నాకు అది కావాల నాకు ఇట్టుంటే బాగున్న ప్రవ అటు బాగున్న ప్రభు నేను అది చేస్తే బాగున్న అని మనకి ఎన్నో కోరి కోరికలు ఆశలు ఎన్నో ఆశయాలు ఉంటా ఉంటాయి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించన డిసైడ్ చేసింది ముందుగానే నువ్వు ఏ పని చేయాలా నీకు నీకు ఎలాంటి సేవ అప్పగింపబడింది నువ్వు ఎవరు అపోస్తులువా ప్రవక్తలవా ఉపదేశకుడువా కాపరివా ఎంతో ఎన్నో ఐదు రకాల పరిచయల గురించి మనం చూసినాం మొన్న మనం అన్న చెప్పింది కాబట్టి ఈ ఐదు రకాల పరిచయల్లో దేవుడు ఏ పరిచయం మనకి ఇచ్చిండు అపోస్తులు ఇచ్చిండా అంటే ఎవరు అపోస్తులు ఆ రీతిగా ఉన్నారు ప్రవక్తలు హెచ్చరించే వాళ్ళు ఎన్నో ఒక్కొక్క ఒక్క రోల్ దేవుడు ఇచ్చిండు ఐదు రకాల పరిచర్యలు ఉన్నాయి కాబట్టి ఐదు రకాల అభిషేకాలు కూడా మనం చూస్తాం మనం ముందుకు పోయినాక కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి అంటే ఆయన చిత్తం ప్రకారం అంటే మనం తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏంది మనం చూస్తాం అన్ని విషయాలు అభివృద్ధి పొందిన దేవుని చిత్తం కరెక్టే అది కానీ నీ నీ పట్ల దేవుని సంకల్పం ఏంది దేవుని చిత్తమేంది ప్రవ్వా నా పట్ల నీకున్న ప్రణాళిక నేను ఎలాంటి ఎలాంటి సేవకురికి దాన్ని నా నేర్పరచుకున్నావు ప్రవ్వ ఇప్పుడు నేను ఏం చేయాలా ప్రవ్వ నా పిలిపోయింది ప్రభ నా ఏర్పాటు నేను ఏం చేయాలి ఎప్పుడు ఏ రీతికి నేను సేవ చే ఎక్కడికి సేవ చేయాలి ఏం చేయాలా అవన్నీ నీ చిత్త సంకల్పం పెట్టి నువ్వు నిర్ణయించినావు కానీ ప్రవ్వ ఆ నిర్ణయం ఏంది అది ఏంది నాకు బయలుపరచు ప్రభ అనేది అలాంటి ప్రార్థన మనకి ఎంతో అవసరం అని మనకు నేను దేనం జ్ఞాపకం చేయబడింది ఆయన ఎందు శ్వాసముగా ఏర్పరచను నిర్ణయించి ఆయనని స్వాసముగా ఏర్పరచను ఆయన తన చిత్తం చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు కాబట్టి ఆయన చిత్తం ప్రకారంగానే జరగాల సమస్తం ఆయన ప్రకారమే జరగాల కాబట్టి అది అడగాల మనం ఏసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు మనం ప్రభువు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వాటినే నేను నెరవేర్తిస్తాను అంటాడు అక్కడ ప్రతి దశలో తండ్రి చిత్తానికి విధేత చూపించింది ఆయన చిత్తం ఏంది ఆయన ఏ రీతికి చెప్పిండో ఎందుకు వరకు పంపబడిండో సంపూర్ణంగా నిర్వర్తించి ఆయన తిరిగి ఆయన మహిమలో ఆయన ప్రవేశించి తండ్రి దేవుని కుడిపార్శనైనా కూర్చున్న ఆశలు ఏంటంటే మనం చూస్తూ ఉంటాం మహామహుళకు దేవుని కుడిపార్షన్ ఆయన కూర్చుని ఆయన ఈ లోకంలో సమస్తం మీద విజయం పొంది ఆయన తన చిత్తం ప్రకారమైన సంకల్పం ప్రకారం నెరవేర్తించి అది చూపించి తర్వాత ఆయన ఆహ్వాణమయ్యి తండ్రి కుడిపార్శన కూర్చొని ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్న మన పక్షంగా అంటే మన జీవితాలు కూడా అంతే కదా ఈ లోకంలో ఆయన చిత్తం ప్రకారమైన సంకల్పం ఏందో మనం తెలుసుకొని అది నిర్వర్తించి సంపూర్ణంగా దాన్ని కొనసాగించి దాని కంప్లీట్ చేసి తిరిగి నీ వంతులో నువ్వు ఉండాలా ఆయన ఆయన కుడి పార్శ్వంలో నువ్వు కూర్చోవాలా ఎందుకంటే నా నేను నేను జయించిన ప్రకారం నాయన్ని విశ్వాసించేవాడు జయించి వాటి విజయం పొందితే నేను కూడా నా కుడి నా సింహాసనం మీద కూర్చొని ఇచ్చేదని ప్రకటన గంధంలో కాబట్టి ఇదంతా జయించేదానికి సమాదేశం అన్నట్టు అంటే ఆయన ఈ లోకంలో ఎన్ని శ్రమలు పొందిండో ఏ రీతిగా ఆయన విజయం పొందిండో పత్తి పాపం మీద ఈ ఈ లోకపరమైన ద్వేషాల మీద ఎంతో మంది అతన్ని రెచ్చగొట్టిండ్రు ఎంతోమంది అతన్ని టెంప్ చేసిండ్రు ఎంతగానో దూషించిన అవమానపరిచిండ్రు కానీ వాటి అన్నిటి మీద పొంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సంకల్పాన్ని ఆయన నెరవేర్చి తర్వాత ఆయన దేవుని కుడిపార్ష మీద ఆయన రైట్ హ్యాండ్ చూడండి కాబట్టి మా జీవితాలు కూడా అంతే కదా ఆయన సంకల్పం ప్రకారంగా దేవుని సంకల్పం ఏంది ఆయన అది మనం తెలుసుకోవాలి ఇప్పటికే ఆలస్యమైపోయింది ఎంతో వేదనగా అనిపిస్తోంది ఒక దశలో ఆలస్యమైపోతుంది కాలం దాడిపోతుంది వయసు దాడిపోతుంది దేవుని రాకుండా బహు సమీపం ఇంకా ఈ లోకపరమైన వాస్తులమైన కుటుంబాలు సమస్యలు బాధలు వీటితోనే మనం కొట్టిమిట్లాడుతూ ఉన్నాం వాటిని అధిగమించి ఆయన ప్రణాళిక ఏంది ఆయన సంకల్పం ఏందో అది మనం తెలుసుకొని ఇక్కడి నుంచైనా మనం ముందుకు పోవాల్సిందే ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది చూడండి ఆయన చిత్తప్రకారంగా ప్రకారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాయని మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తుంది విశ్వాసం వాగ్దానం చేయబడిన ఆత్మ చేతం కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన ఆత్మ చేత మనం రక్షణ సువార్త విని ఏసు ప్రవృణ విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం అని ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ చేత చూడండి కాబట్టి మనం అంతా ముద్రింపబడ్డ వాళ్ళు అంటే ఆత్మ సంబంధమైన ఆశ్రవాలు అంటే అది ఏంటి అనే విషయాలు ఈ మొత్తం ఆయన విశదీకరిస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే ఎట్లా పరలోక సంబంధమైన ఆశ్రవాలు ఏ ద్వారా రావాలా అది ఎట్లా అనేది ఇంకా క్లియర్గా మనకి ఇక్కడ మన ప్రభు మనం రాబట్ అంటే మనం అయితే ఈ హేతువు చేత ఈ కారణం చేత ప్రభు అయిన మీ విశ్వాసమును గుచ్చియు పరిశుద్ధులందరి ఎడలా మీరు చూపుచున్న విశ్వాసమును కూర్చి నేను విన్నప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు అంటే ఆ పరిస్థితుల పట్ల వాళ్ళు ఎలాంటి ఏ రీతిగా ఉన్నారో చూడండి వాళ్ళ వాళ్ళే చూపుచున్న విశ్వాసం ఎట్లా ఉందో ఆయన విన్నప్పుడు ఎంతగానో దేవునికి వందనాలు చెప్తున్నట్ట అంతే కదా ఎవరైనా మంచిగా దేవుని సంపూర్ణ జీత ఉంటే మనం దేవునికి వందనని చెప్తూ ప్రభావానికి ఎంతో వందనో ప్రభావం కాబట్టి మీ మనోనేత్రములు వెలిగింపబడినందున కాబట్టి మన మనోనేత్ర అంటే మన ఆత్మ నేత్రాలు ఇంపబడాలి అవి వెలిగింపబడినందున అంటే వెలిగింపబడ్డాయి ఆయన మిమ్మల్ని అంటే ఎందుకంటే ఎప్పేసి సంఘము ఆయన ఎంతగా పౌలు విశదీకరిస్తున్నంటే ఎప్పేసి సంఘంలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఈ ఆత్మీయమనే విధానాలు ఎదిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అవి చెప్తా లేకుంటే ఆత్మలో ఎదగన వాళ్ళకి పసిపిల్లాగా ఉన్న వాళ్ళకి ఇలాంటి వాక్యాలు చెప్తే వాళ్ళకి అర్థం కావాలన్నట్టు ఎందుకంటే ఇది ఏదో తేడాగా ఉంది బోధ అని చెప్పేసి వెళ్ళిపోయి టైపు కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వాళ్ళైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాధ్యం యొక్క మహ మహాదైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు నుండి వినియోగపరిచిన బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ఇది మనం అనట్టు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశమును బట్టి అంటే దేవుని యొక్క శక్తి ఏసు ప్రభునందు ఆయన బలాతిశమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న అంటే విశ్వాసం మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరి అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలంట అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్తుంది అక్కడ నేను అన్న వాక్యం చెప్తుంటే నాకు అర్థమైంది మీరు పైన వాటిని వెతకమంటే అంటే మన ఈ లోకంలో వెతుకుతున్నాం భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకుంటున్నాం కానీ పైన వాటిని వెతకమంటే ఇవన్నీ పైనుంచి వచ్చినామన్నట్టు కాబట్టి ఆయన నిత్యశక్తి ఆయన మహాత్య తెలుసుకోవాలంట చూడండి మన ప్రభు మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తను తెలుసుకుంటక్కు తెలుసుకుంటే ఎంతో మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల నేను గల మనసును అనుగ్రహించినట్లు అంటే తండ్రిని తెలుసుకోవాలా అంటే తనని తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు జ్ఞానమును మనసు అంటే నీ మనసు అంతా ఆయన మీద ఉండాలా కేంద్రీకరించుకోవాలా కాబట్టి అది ఉన్న అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందుకు మిమ్మల్ని పుచ్చి విజ్ఞాపన చేయించానంటే ఒక పౌలు ఆ స్తంఘం గురించి ఎంతగా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న ఎఫీసీ సంఘాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మహా ఐంధైశ్వర్యమును ఆయన నిత్యశక్తిని ఆయన బలాతీశేమను తెలుసుకోవాలని ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని ఇప్పుడు ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే మనం మనం ప్రశ్న వేసుకుంటే మన గురించి మనం ఏం తెలుసుకుంటు చెప్పండి ఏసుప్రభు ఆయన దేవుడు మన పాపముల కొరకు చనిపోయిండు ఆయన తిరిగి లేచిండు మనకు రక్షణ ఇచ్చిండు మన పాపములు క్షమింపబడ్డాయి ఆయన ద్వారా అని మనం విశ్వాసం పెట్టి ఆయన మీద నమ్మకం పెట్టి ఆయనే నా దేవుడు నా ప్రభు అని మనం ఆయన నమ్ముతున్నాం అంతవరకేనా అసలు ఆయన ఆయన దైవత్వం అంటే ఏంది అసలు ఆయన ఎవరు అసలు ఆయన ఆయన నిత్యశక్తి ఆయన ప్రభావము ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎవరు ఆయన ఆయన రహస్యం ఏంటి అనేది ఆయన గురించి సంపూర్ణ మనం తెలుసుకుంటున్నామా భక్తులు తెలుసుకున్నారు కదా ఈశ్వభు గురించి పరలోకం పోయించరని చెప్పి మనం చూస్తున్న వాక్యలు ఎందుకంటే ఒక నాలుగైదు నెలల నుంచి అన్న అదే వాక్యలు చెప్తున్నంటే మన ఆత్మీయ స్థితిలో ఇంకా మనం ఎదగాలి ఇవన్నీ నేర్చుకోవాలి ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోకుండా మనం కాలం ముగించడం కూడా ముఖ్యమైనది ఏంటంటే మన కాలం ముగించేది పక్కన పెడితే ఎంతో మంది ఈ సత్యాలు ఈయన చేసుకోకుండా ఇంకా ఈ లోకంలోనే ఉండిపోతూ సత్యాన్ని గ్రహించలేకుండా అట్లనే జీవిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించే మనం నేర్చుకొని మనం ప్రయాసపడి తెలుసుకొని వాటిని గ్రహించి ప్రభుని గురించి తెలుసుకొని వాటిని ప్రకటించినప్పుడు ఎంతో మంది ఆశ కలిగి దేవుని వాక్యంతో ఆకర్షింపబడి ఆయనను సంపూర్ణంగా తెలుసుకొని ఆయన మయంపరచగలరు ఆయన కొరకు ధైర్యంగా నిలబడరు నిలబడగలరు ఆయన గురించి సంపూర్ణమైన విశ్వాసం నిలకడమైన జీవితం లేకుంటే ఎట్లా మనం ఆయన కొరకు జీవించగలం శ్రమల కాలంలో అపోస్తులైన పైన మంది కూడా అంతకుముందు ఏసు ప్రభుతో ఏసు ప్రభుని ఎమ్మడించిన ఆ అపోస్తులందరూ కూడా ఆయన పటబడినప్పుడు ఏమైపోయినారు మొత్తం చెదిరిపోయినారు ఒక్కరుగో లేరు అక్కడ మొత్తం వెళ్ళిపోయినారు తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సెలవు పెడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన లేచి తన సజీవుడిగా కనపరుచుకున్నాడు అంటే అప్పుడు అర్థమైపోయింది ఈయన నిజంగా దేవుడు ఈయన సజీవుడు కాబట్టి మన జీవితాలకు ఎలాంటి బాధ లేదు నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకున్నారు వాళ్ళు అంటే ఏ స్ప్రవతో తిరిగినారు ఆయనతో పాటు తిన్నారు ఆయనతో పాటు ఉన్నారు కానీ సంపూర్ణంగా తెలుసుకోలే ఎప్పుడైతే ఆయన మరణించి తిరిగి లేచిండు అని చెప్పిన చెప్పిన ప్రకారంగా ఆయన కనపరుచుకున్నాడు అప్పుడు వాళ్ళ విశ్వాసం వచ్చింది అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఆయన పునరుద్ధరణ గురించి ప్రకటించినారు మరణం కూడా వెనక తిరిగి అంటే దృఢమయంగా సంపూర్ణంగా ప్రభుని తెలుసుకున్నారు వాళ్ళ అపోస్తులు అంటే అలాంటి దృఢమైన నిశ్చయత ఉంది కాబట్టే వాళ్ళు ఎన్ని శ్రమలుగుండ పోయినా రంపాలతో కోయబడ్డ రాళ్లతో కొట్టబడ్డ ఎంత భయంకరంగా హింసించినా గాని ఏసు ప్రభులు మటుకు విడిచిపెట్టలేదు ఎందుకంటే ఎందుకంతగా వాళ్ళు విశ్వాసంలో ఉన్నారు చనిపోయినా పర్లేదంటే ఎంతగా ఆయనను తెలుసుకుని ఉండాలా అదే కదా ఆయన తెలుసుకోవటం అంటే ఈరోజు ఏదైనా కొన్ని ఈశ్వం నమ్ముకుంటాం మనం దేవుని నమ్ముకుంటాం కానీ కొన్ని శ్రమలు రాగానే కొన్ని కష్టాలు బాధలు రాగానే అయ్యో ఏమైపోయిందో ఏమైపోయిందో అని చెప్పి సమస్యల్లో బాధలు కష్టాల్లో పడిపోయి ఏదో అయిపోయినట్టుగా మనము భయపడతా ఉంటాం అంటే ఆయన ఆయనని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేదు చూడండి కాబట్టి ఆయన తెలుసుకోవాలని అని పౌలు ప్రార్థిస్తున్నక్కడ మన ప్రార్థన అట్లా ఉండాలా సంపూర్ణంగా మన ప్రభుని తెలుసుకోవాలా అనేకులనుకి ఆ ఆశను మనం కలిగించాలా వారి మనం ప్రార్థించాలి చూడండి మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమ స్వరూపిల తండ్రి అంటే తను తెలుసుకుంటే అంటే తండ్రిని తెలుసుకోవాలా ఏసు ద్వారానే నేనే మార్గము సత్యం జీవం అనడు నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి చెప్పిన ప్రభు ఏసు ప్రవే మనకు మార్గం దాన్ని చూడాలంటే చూడండి ఆయన తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతీయగల మనసు అనుగ్రహించట్టు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నట్ట విజ్ఞాపన మనం చెయ్యాలా చూడండి ఆ బలాతి సేమను బట్టి క్రీస్తును మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే అధికారం కంటేనే ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగ పేరు పొందిన పత్తి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు మందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకొని ఉన్నాడు చూడండి ఆయన కుడి పార్శ్వను అంటే అంతగా మన ప్రభు ఆత్మీయ దశలో పరలోక సమైన ఆశాలు మనకు అనుగ్రించాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నారు మన పక్షంగా కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలా అనే విషయము ప్రభు అది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఇదే అధ్యాయంలో ఇదే అధ్యాయంలో పోలీసులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఎఫ్రఫ ఎఫ్ర ఇతని పేరు అయితే చూడండి పోలీసుల రచన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చినంలో మీలో ఒకడను అంటే మీలో ఒకడునంటే అక్కడున్న వాళ్ళు కొంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళు జత వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రా మీకు వందనము చూడండి మీరు సంపులను అంటే ప్రతి ఒక్కరు సంపులను ప్రతి విషయంలో దేవుని చిత్తం గుర్చి అంటే ప్రతి విషయంలో ఆయన చిత్తం గురించి తెలుసుకోవాలంట ప్రతి విషయంలో అంటే ప్రతి విషయంలో అంటే నీ జీవితంలో నీ పొద్దు నుంచి సాయంత్రం వరకు నీ నీ నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో గానీ లేక నీ ఉద్యోగ స్థలంలో ప్రతి ది ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా మీరు సంపూర్ణ ప్రతి దేవుని చిత్తం నుంచి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై అంటే సంపూర్ణమైన ఆత్మతో నిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని కాబట్టి సంపూర్ణ ఆత్మను నిశ్చయిత గలవాలే నిలకడగా ఉంటారనే విషయం చెప్తున్న అక్కడ మీరు సంపూర్ణలు కావాలా తర్వాత ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణాత్మ గలవారై నిశ్చయిత నిలకడగా ఉండవాలని ఇతరు ఎల్లప్పుడూ తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే ఈయనొక్కడికే అంత ఆశ కలిగిందన్నట్టు పౌరులు కూడా ఇందాక ప్రార్థన చేస్తున్నారు కదా అంటే ప్రతి ఒక్కరు ప్రార్థన దాన్ని దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఎట్లా ప్రార్థిస్తున్నారు మిగతా వాళ్ళ కోసం కాబట్టి ఈ లోకంలో అందరూ అట్లా ప్రార్థన చేస్తే ప్రతి సంఘము ప్రతి సేవకులు ఎన్నో చర్చిస్తున్నాయి కదా కొన్ని గల్లీకి ఒకటి బాలాజీ నగర్లో అయితే మేము ఒక చర్చి ఉంది ఎన్ని చర్చలు ఉంటే లాభం ఒకరికొకరు పన్నే సమాధానం ఉండనే ఉండదు ఒకరి విశ్వాసాలు అక్కడ పోతే మాట్లాడితే బాధనే వాళ్ళు చిట్టు మాట్లాడినా బాధనే మా వాళ్ళని ఎక్కడికి వీళ్ళు ఎక్కడికి గుంజుకొని ఈ రకంగా ఉన్నప్పుడు ఈ రకమైన పాలిటిక్స్ చేస్తా ఉంటే విశ్వాసుల గురించి వాళ్ళు సంపూర్ణమైన ఆ దేవుణ్ణి తెలుసుకోలే విజ్ఞాపన ప్రార్థనలు వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి ఆ రీతిగా చే అట్లా వాళ్ళ పట్ల భారం చేస్తారు కానీ పౌలు చేసిండు ఎఫరా వాళ్ళు చేసిండు అంటే అపోస్తులు చేసిండట్లా అంటే వాళ్ళ ఉండే ఆ నిలకడత్వం అలా సంపూర్ణమైన ఆత్మ నిశ్చేతగాలే అంటే అంతగా ఎదిగింది అన్నట్టు వాళ్ళు కాబట్టి మన ఆత్మీయ జీవితాలు కూడా అట్టనే మనం ప్రార్థనలో మనం పోరాడాల ప్రార్థన జీవితం గురించి జ్ఞాపకం చేయబడుతుంది ప్రతి కాబట్టి మనం అంతగా ప్రార్థనలో మనం ఉండలేకపోతున్నాం ఐంగికమైన విచారాల చేత అలసిపోతున్నాం ఇంటికి ఎంత భయం కానీ ఎక్కువ ప్రార్థనలు ఉండలేకపోతున్నాం మనం కానీ వాక్యం చెప్తుంది ఆ రీతిగా ప్రార్థనలో మనం ఎక్కువ సమయం మనం ప్రార్థనలో ఉండాలా వాక్యంలో ధ్యానించాలా పరలోక సమైన విషయాలు ఎందుకంటే పరలోకం వేస్తుంది నమ్ముకుంటే పరలోకం పోతామని అందరికి తెలుసు అదే గుడ్డిగా ఉన్నారు కానీ అందరూ పరలోకం పోతారంటే కష్టమే డౌటే చెప్పటం చూడండి కాబట్టి మన ప్రార్థన జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని మనం ఫస్ట్ మనం సంపూర్ణమైన సంపూర్ణ కావాలా సంపూర్ణమైన దేవుని చిత్తం సంపూర్ణ నిశ్చయిత నిలకడగా ఉండాలా సంపూర్ణ ఆత్మతో నింపబడి అందరి మనం ప్రార్థించాలా మన ప్రార్థనలు కూడా మనం పోరాడుతూ అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ అనేకులు దేవుని వచ్చి ఆయన జ్ఞానంలో వాళ్ళు మనం ప్రయాసపడాలా అని రాక తొలగుంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అందుకే ఏసు ప్రభు ఆ గలలియ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాక్యాన్ని ఊహిస్తానని ఆయన వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను నా మీదకి వచ్చింది వేదలకు స్వార్థ పగిన ఐదు రకాల పరిచర్లు మీరు తర్వాత కౌంట్ చేయండి మీరు ఐదు రకాల అభిషేకాలు కూడా మీకు అక్కడికి కనిపిస్తూ ఉంటాయి ఐదు రకాల పరిచర్లు ఉన్నాయి సంఘంలో ఐదు రకాల అభిషేకం కూడా ఉంది కాబట్టి అట్లా ఎవరు ధ్యానించిన అరీతిగా కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా మన పరిచర్ ఏంది నీకు ఎలాంటి అభిషేకం దేవుడు ఇచ్చింది ఇవన్నీ మనం తెలుసుకోవాలా జగత్తి పునాది వేయబడక ముందే ఆయన సంకల్పం ప్రణాళిక సిద్ధపరిచిండి తీస్తున్నందు కాబట్టి తెలుసుకొని మనం ముందుకెళ్ళాలా మన సేవా జీవితం మనం ఆయన రాకడ తొలగుంది మనకు సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా మన శక్తికి మించిన ప్రయాణం ఈ లోకంలో మనకు దేవుడిచ్చిండు కాబట్టి మన పనులు ముగించుకోవాలా ఆయన పనులు మన నిమగ్నం కావాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడి అనేకులు ప్రభు చెంత నడిపించాలా అలాంటి కృప మనకు అలంకరించాలా అనేకుల కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మనం ఫస్ట్ తెలుసుకోవాలా సంపూర్ణమైన నిశ్చేత కలిగి తర్వాత ఇతరుల గురించి మనం అవి అవి తెలుసుకొని వాళ్ళకు మనం ప్రకటించి వారి గురించి మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ సంపూర్ణ ఆత్మతో నింపబడి ప్రభుని తెలుసుకునే వారిలాగా ఆత్మీయ స్థితిలో వాళ్ళని ఎదిగింపజ్ చేయాలా తెలిసి సంఘాలు తెలుసు ఎవరైనా ఆత్మీయంగా మంచి ఎదుగుతుందంటే వాళ్ళని తొక్కిపడేస్తారు మంచిగా ప్రార్థన చేస్తారంటే వాళ్ళని పక్క పెట్టేస్తారు పాటలు వాక్యం చెప్తుంటే పక్క పెట్టేస్తారు వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు కానీ దేవుడు మనకిస్తున్న అవకాశం ప్రతి సంఘాన్ని కదిలించాలా అపోస్తులు వేసిన సేవ దానికి మించి మనం సేవ చేయాలా ఈ చివరి కాలంలో అలాంటి అభిషేకం ప్రభు మనకి ఈ చివరి కాలంలో కడవరి వర్షం కంటే తొలకరి వర్షం కంటే కడవరి వర్షం మీద ఈ మందిర మీద ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు వాగ్దానం ఉంది మనకి కాబట్టి ఆత్మతో నింపబడి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవరి భూ చేసి అనేకుల్ని సత్యంలో నడిపించాల అబద్ధ బోధన మనం తొలగించి సత్యాన్ని మనం స్థాపించాలా మనం బయ మనం మన శక్తికి మించిన ప్రయాణం మనకు దేవుడిచ్చింది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలా ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా మనం ప్రకటిస్తాం అనేకులు ప్రభు నడిపిస్తే ఈ సత్యాలను ప్రకటించి వాళ్ళ ఆత్మీయ స్థితిలో నుంచి వాళ్ళని ఉన్నత స్థితికి మనం ఆత్మలో ఎదిగింపజేసేలాగా ఈ విషయాలు మనం ప్రకటించి వాళ్ళ ప్రభులో సంపూర్ణంగా ఎదిగేవారిలాగా మనం సిద్ధపరచాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ విషయానికి ఎంతో వర్ణం గొప్ప దేవ నా తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభావ అడుగడుగున ప్రభు మీ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారనైనా మా బలహీనతల నుంచి మాకు విడుదల కల్పిస్తున్నారు మేము ఏ రీతిగా ఎలాంటి బలహీనలు ఉన్నా కూడా మీరు మాకు చూపిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారనైనా అవును ప్రభావ నైనా మేము మీ యొక్క చిత్తం ప్రకారమైన సంకల్పం ప్రకారంగా మేము జీవిస్తలేం ప్రభు మమ్మల్ని క్షమించమని ప్రార్ష్టమైన ఈ వాక్యం ప్రకారంగా మా జీవితం లేదు ప్రభావ నైనా మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలా సంపూర్ణంగా ప్రభావ మీ యొక్క బల అతిశంలో మీ శక్తి మీకు నిత్య శక్తి మేము తెలుసుకోవాలా ప్రభు మిమ్మల్ని గురించి సంపూర్ణ మేము తెలుసుకోవాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ మీ గురించి మేము తెలుసుకోకుండా ఏ రీతిగా మేము సువార్త ప్రకటించగలం ప్రభా నిలుగునైనా మీ యొక్క దైవత్వాన్ని ప్రభావ మీ యొక్క నిత్యశక్తిని మేము ప్రకటించాలా అనేకులు ప్రభా మీ ఈయన కాడ ఈయన లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపెల్ల పాప క్షమాపణ ఏ నామలో ఈ లోకంలో రక్షణ లేదు ఏ సుక్రీస్తు నామంది రక్షణ అని మేము చెప్పాలా ఆ రీతిగా మేము ఎదగాల అనేకులు ప్రభా ధైర్యంగా నీ నామాన్ని ప్రకటించాలా అపోస్తులు ప్రకటించినారు ప్రభా మీకు పునరుద్ధాన్ని ప్రకటించినారు కలవర పడిపోయిన మనుషులంతా ప్రభ అయినా మృతులు పునరుద్వానం అనేది తెలియని స్థితిలో ఉంది టైం వరకు ప్రవ్వ వాళ్ళు ధైర్యంగా ప్రకటించిన అపుస్తులనైనా ఈ చివరి కాలంలో కూడా మేము ప్రకటించాలా ఈ నామాన్ని మేము చాటాలా ప్రభ అనేకుల ప్రభావ మీ చెంత అబద్ధ బోధల నుంచి మతపరమైన జీవితం నుంచి అనేకులు ప్రభ సత్యములకు మీరు నడిపించాలా లోకమంతా ప్రభా భూతముల బోధ దయ్యముల బోధతో నిండిపోయింది ప్రవ్వ ఎక్కడ చూసిన భయంకరమైన బోధలు భిన్నమైన బోధలు వాక్యానికి విరుద్ధమైన బోధలు ఉన్నాయి వాటిని ప్రవ్వ నేనా వాటిని ప్రభా తొలగించినైనా మీ సత్యాన్ని మీరు స్థాపించాలా అనేకులు మనోనీతలు ఇప్పబడాల ప్రభావ ప్రతి ఆత్మనీయతలు ఇప్పబడాల ప్రభావం ఎక్కడ శువార్త సత్యం ప్రకటించబడితే అక్కడ దుష్ట శక్తుల నుంచి మనుషులు విడదలు పొందాలా అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు అంత విడుదల పొంది సత్యాన్ని ఆశ్రయించేవారు లాగా ఓ ప్రభా అంటే అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి ఇంటి వాళ్ళని అందరూ ఆశ్రయించండి బలపరి నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవ పరిచర్ అంతట్లో మీరు సహాయపడమని ప్రార్థిస్తున్న అయినా ప్రతి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చింది ప్రతి చీకటి దురాత్మ శక్తులను ఏసుక్రీస్తున్నాను గద్దిస్తున్నాను ప్రతి కుటుంబాలను విడిచిపెట్టుమని ఆజ్ఞాపిస్తాను ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రవ్వ ఆర్థికంగా మెరుగుపరచని ప్రతి ఒక్కరు స్వస్థత ఇచ్చండి అనారోగ్యానికి కొట్టివేస్తున్న సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం వేసుక్రీస్తున్నాము ప్రతి అనారోగ్యాలను కొట్టివేస్తున్నాం వేసుక్రీస్తున్నాము శరాలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రవ్వా స్వస్థాన్ని గురించి బలపరిచి మీకు గొప్ప సాహస్త్రందరం లేవనై తిమ్మి రాకడు అందరం సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామీన్ స్తోత్రం ప్రభ స్తోత్రం రాజా పరిశుద్ధుడా పరిశుద్ధిడా పరిశుద్ధుడా సర్వశక్తి మాత్రడ సర్వలోకమునకు ప్రభ న్యాయాధిపతి విన తండ్రి వందనాలు స్తోత్రుడు నాయన ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభ వాక్య ధ్యానంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా ఆత్మలో రూపాంతరం చెందే వరకు ప్రభాన తండ్రి మేము మీ అందు ప్రభ నిలిచినుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బలముగా ప్రతి ఒక్క బిడ్డ చేయండి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి నా దేవ నా తండ్రి మేము అనేకులకు ప్రభా నీ యొక్క వాక్యపు వెలువలు నడిపించటానికి ముందు మమ్మల్ని మేము ఆయత పరచుకొని ప్రభా ఇతరులకు ప్రభ సాక్షిగా నా తండ్రి ఈ యొక్క విషయంలో నా తండ్రి నీ యొక్క శిల్వ ప్రభ తెలియజేయటకు ప్రభ నా తండ్రి కృప చూపించండి కావాల్సిన జ్ఞానంను కూడా దయచేయండి ప్రభా నా తండ్రి ఎందుకంటే మేము అజ్ఞానులమై ఉండి ఏమీ చేయలేము నాయన నీ యొక్క వాక్య జ్ఞానంలోనే ప్రభా మేము బోధించగలము ప్రతి ఒక్కరిని ప్రభాని ఎందు సమాధాన పరచగలము నా తండ్రి ఏసీఎని కృపలో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మా యొక్క ప్రతి ప్రతి యొక్క పరిచేరిలో ప్రభావం మీరే మీ కృపలో నా తండ్రి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ రాత్రి కాల సమయం కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలను ప్రభా మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు చెవియోగి జవాబు దయచేసి కావలసిన స్వస్థత కావలసిన విడుదల ప్రభా కావలసిన అభిషేకము కావలసిన నడిపింపు దయచేయమని నా ప్రభా మిమ్మల్ని బ్రతి తండ్రి ప్రభా శ్రీనివాస్ బ్రదర్ యొక్క ఐజ్ సర్జరీ జరిగింది ఆ మారాల ఆ బిడ్డ విజన్ కరెక్షన్ జరగాల తండ్రి ఆ ప్రభా సంపూర్ణంగా నీలో ఎదగాల కృప చూపించండి మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి ఆ యొక్క మీరు రక్షించుకోనండి ఏసీ వారి కుటుంబంలో ప్రభా సమస్యన్నిటి తొలగించండి నాయన అదేవిధంగా రేణుక సిస్టర్ కూడా అతని ఆపరేషన్ జరిగింది ప్రభా అతని ఆపరేషన్ ఘనంగా జరిగినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆ కట్లు బిప్పినప్పుడు ఆ విజన్ కరెక్షన్ జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ ఆ ప్రభా మీరు మంచి చూపును దయచేసినందుకు ప్రభా నీకే వేలాది వందలు అదేవిధంగా శరీరంలోనే ఇంకా ఏ అస్వస్థత